ఇంకా ఎలా ఉన్నారంటే సాధ్య సాధన రూపాయ మీరు సంసారం అంటే ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ని రీచ్ అవ్వటం కోసం ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం చేయడం ఆ గోల్ని రీచ్ అవడం లేదా ఆ గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకో గోల్ కావాల్సి ఆ గోలు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇంకో గోల్ కావాల్సి సో అలా ఉంటుంది సంసారం ఇది బతుకంటా కూడా సాధ్యము సాధనాన్ని పట్టుకుంటాడు సాధ్యాన్ని పొందుతాడు తీరా పొందాక అది ఎందుకు పనికిరాని అని అనిపిస్తుంది అప్పుడు ఇంకొక సాధ్యం కనపడుతుంది మళ్ళీ ఇంకో సాధనాన్ని పట్టుకుంటాడు ఆ సాధ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు దేవుణ్ణి పట్టుకోవాలంటే ఏడు కొండలు ఎక్కితే దేవుడు దొరుకుతాడు ఈ సంసారంలో ఆఖరి సాధ్యనిది అనేది ఏమీ ఉండదు సాధనములు సాధ్యములు సాధనములు సాధ్యములు అలా మూతనే ఉంటుంది సాధనములకే హేతు అని సాధ్యములకు ఫలమని ఇంకొక పేరు హేతు ఫలావేశము అంటారు అలాగా యావద్ధేతు ఫలావేశేతు ఫలోదయ అని మాండారు ఈ హేతు ఫలావేశంలో పడి ఈ ఆవేశంలో పడి మనిషిపోతూ ఉంటారు ఆవేశమే ఆ ఏమిటి ఆవేశం ఉంటే డబ్బు సంపాదించడం భోగాలను భవించడం మళ్ళీ మళ్ళీ భోగాలను భవిస్తాం అనే ఆవేశంలో పడి మనిషిపోతూ ఉంటాడు దానిని చూసి రోత పుట్టింది వెళ్ళచ్చు మీరు విన్నా కాబట్టి రోత పుట్టి వీళ్ళు ఎవరూకుంటున్నారంటే మనుషులు సత్యలక్షణ నిత్య నిరేప్రతిపత్స అంతా ఒకటే సమాసం శ్రేయ పక్కన సమాసం అయిపోయిందని అనుకోదు శ్రేహతో కలిపి ఒకటే సమాసం శ్రేయప్రతిపి ప్రతివహ అంటే మళ్ళీ ప్రతిపత్తు ఇచ్చవహ ప్రతిపత్తి అంటే రెండు అర్థాలు తెలియడం తెలియడమే వందడం ఆ పరిస్థితి ఉండనే ఉంది కదా కాబట్టి వీళ్ళు శ్రేయస్సును పొందగోతున్నారు ప్రేయస్సు కాదు వీళ్ళు శ్రేయస్సు కావాలా ప్రేయస్సు కావాలా అంటే ధర్మాధర్మములు కుమదుఖములు అదంతా ప్రేయస్సు సాధ్య సాధనములు శ్రేయస్సు అవి వద్దు బాబు మాకు బోత పుట్టింది మాకు శాంతిగా ఉండాలి శాంతి కావాలి మాకు అంటే అది శ్రేయస్సు ఆత్మజ్ఞానము శాంతి మోక్షము కావాలి తప్ప మాకు ఆ ధర్మార్థకామాలు వద్దు అని వీళ్ళు కూర్చుని ఉన్నారు ఈ జిజ్ఞాసు బ్రహ్మ వివిధిశా కదా వీళ్ళు మరి ఈ జిజ్ఞాసు సో వీళ్ళు సద్వ్యరక్షణ అంటే సాధ్య సాధన రూపమైన సంసారము కంటే విలక్షణము అంటే దీనికి ఎందుకు సాధ్యము సాధనము అనే భేదం సమసిపోతుంది ఇక్కడ ఇంకా సాధ్యమూ లేదు సాధనమూ లేదు ఇంకా మీరు ఏమీ ప్రయత్నం చేయనక్కర్లేదు మీ దగ్గర లేని మీరు పొందాలనేటువంటి ఆ సమస్య కూడా లేదు ఆ పరుగు ఆఖరైపోయింది ఆ పరుగుకి అర్థం పెట్టేశారు ఎప్పటికైనా అలా చేయాలి ఎప్పటికైనా అలా పరిగెడుతూ ఉంటే ఎప్పటికైనా ఎంతకాలం పరిగెడతారు ఆయన్ని ప్రణబ్ ముఖర్జీ గారిని అడిగారు ఇంకో తరం చేయాలని కోరుకున్నాం ఇక నాకు లేదు కాదు అనేక పొజిషన్ ఆయన చూశారు ప్రెసిడెంట్ కూడా అయిపోయారు ప్రెసిడెంట్ గా ఉండగానే ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు ఆయన ఆనందం కూడా తెప్పేస్తుంది ఆ ప్రైమ్ మినిస్టర్ ని తెగపోగలేసుకున్నారు ఆయనకు ఆనందం కూడా తెప్పేసింది ఇంక ఇప్పుడు నాకేమీ అర్థం నేను ఎక్కడున్నానో ఎవరికి కూడా చెప్పాల్సిన పనులు మూల పడి ఎక్కడోకో వెళ్ళి విశాంతిగా ఓ బిల్డింగ్ లో కూర్చొని శేష జీవితాన్ని రామానుకూడంతో గడిపేస్తానన్నట్టుగా చెప్పడానికి చూడండి వివేకం అన్నది అలా ఉంటుంది లేకపోతే మరొకళ్ళు మరొకళ్ళ చేస్తే వస్తానంటాను వెరీ వండర్ఫుల్ పర్సన్ అంటే ఒక రకమైన రోత వృష్టి ఎలా ఉంటుందో మీకు వీళ్ళకి ఈ ప్రేయస్సు ఉంటుంది అన్నమాట మాకు శ్రేయస్సే కావాలి ఎటువంటి శ్రేయస్సు సంసారము కంటే విలక్షణమైనది ఈ ప్రేయస్సు అనిత్యం ఒక కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో పోతుంది లేదా శ్రేయస్సు నిత్యం ఈ ప్రేయస్సులో ఒక గోల్ పొందితే దానికంటే హయ్యర్ గోల్ ఇంకోటి అది పొందితే దానికంటే హయ్యర్ గోల్ ఇంకోటి ఉంది ఈ ఆత్మనిష్ట అనేటువంటి మోక్షము అనేది శ్రేయస్సులో ఇంకా గొప్ప స్థానము మరొకటి ఉండదు ఇది నిరతిశయ్యే కాబట్టి నిత్య నిరతిశయ శ్రేయస్థది అది సంసారం కంటే విలక్షణమైనది సద్విలక్షణ దీనిని పొందకూడదు బ్రహ్మ జిజ్ఞాసు వాళ్ళు అంటున్నారు అటువంటి బ్రహ్మజిజ్ఞాసులు అంటున్నారు బ్రహ్మ జిజ్ఞాసులు అంటున్నారు బ్రహ్మవేత్తలు కాదు బ్రహ్మ జిజ్ఞాసులు ఒక స్థాయిలో జిజ్ఞాసు జ్ఞాని కూడా అవుతాడు ఈ విజ్ఞాసూలం తీసుకోండి ప్రతిసవ అంటున్నారు కదా వాళ్ళు అంటున్నారు తదు ఆహు దాన్ని చెప్తున్నారు దాన్ని అంటే దేన్ని ఆ తర్వాత వాక్యంలో అదే అంటున్నారుహుహు ఏమిటి చెప్తున్నారండి వాళ్ళు అని ప్రశ్న వస్తుంది అన్నప్పటికీ శృతి చెప్తాం ఏమని చెప్తున్నారు ఎద్బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా అంత పొడుగు రాయఠమ్ లేకుండా వచ్చే చిన్న మొక్క విషయ విద్య అది రాష్ట్రం బ్రహ్మ విద్య సర్వం భవిష్యంత ఏమంటున్నారు ఏదనగా వాళ్ళతోన్నది ఏదంటే బ్రహ్మ విద్య చేత మేము సర్వము అవుతాము ఏదో అవుతున్నాం అలాంటి మాట ఏదో అంటున్నారు అసలు బ్రహ్మ విద్య అంటే ఏమిటి బ్రహ్మంటే ఏమిటి బ్రహ్మ విద్య అంటే ఏమిటి ఎప్పటికప్పుడే కొత్త ఈ బ్రహ్మ లాగే ఉంటుంది పది సంవత్సరాల వ్యవధాల్లో విన్నా మళ్ళీ బ్రహ్మను కానీ మళ్ళీ కొత్త అది ఒక విషయం ఇంకేతనే క్లాసుకు వస్తున్నారు ఇంతమంది లేకపోతే వీళ్ళు క్లాసుకి రావడం మానేస్తా ఇంక మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి ఇంకో బస్కి వెళ్ళి అలా కళ్ళ చూస్తుంది కాబట్టి ద్రొప్ప ఎప్పటికప్పుడు కొత్తది బ్రహ్మ పరమాత్మ బ్రహ్మంటే ఈ నాలుగు ఏదో ఇంకో బ్రహ్మ అని అలాగే అనుకోవద్దు వేళ రేడియోలో రేడియోలో టీవీలో ఒక ఆయన వచ్చారు వీళ్ళు అనుకోకుండా కనపడతారు ఉదాహరణ ఏమవుతుందో బ్రహ్మజ్ఞాని తలుచుకుంటే వీళ్ళు కనపడతారు ఆయన ఏమంటున్నారు తెలుసున్నారు చతుర్ముఖో బ్రహ్మగా ఇని నేను అనుకున్న కలితాలం వచ్చేసింది ఎందుకంటే బ్రహ్మను శబ్దం పుల్లింగంలోకి అది నవోసిగలింగంలో శ్రీలింగంలో ఉండదు శ్రీలింగంలో బ్రహ్మాని అని ఉంటుంది ఆను ప్రతి శ్రీలింగంలో ఉంటుంది నవోసింగ్ పుల్లింగంలో దీర్ఘం ఉంటుంది బ్రహ్మ నభోసింగలింగంలో ఒక హస్వం ఒక బ్రద్ధ ఈ విశ్ధ ఎక్కడి నుంచి పెట్టాడు ఆయన ఆయన ఎక్కడి నుంచి పెట్టాడో తెలిసిన సంస్కృతంలో విసర్గలు ఉంటాయి అంటారు కదా అని పెట్టాడు ఆయన జ్ఞానం ఎంత లోతైన జ్ఞానం చూడండి ఆయన పెద్ద ప్రచారకుడు బ్రహ్మ ఆయన తెలుసుకున్న ఈ బ్రహ్మ చతుర్ముఖుడు కూడా పెద్ద నేనే అనుకున్నా కలికాలండి ఎందుకంటే ఇంతకాలం నుంచి ఇన్ని తప్పుడు ప్రయోగాలు వింటున్నా తప్ప ఇలాంటిది ఎప్పుడో వినలేదు బ్రహ్మను శబ్దానికి నాకు నిశండ తప్పుడు ప్రయోగం తప్పులు విన్నా అలవాటైపోయింది కానీ ఇది మాత్రం బ్రహ్మ పరమాత్మ బ్రహ్మ అంటే ఏమి కాదండి పరమాత్మ పరమాత్మ అంటే ఆత్మయే ఆత్మ వేరు పరమాత్మ లేరు కాదు పరమాత్మ అంటే ఆత్మయే ఇది ఎలాగంటే మీరు ఎవరికైనా గ్రహానికి వెళ్ళారనుకోండి పప్పు వడ్డించి నెయ్యి వేస్తుంటే నాకు స్వచ్ఛమైన నెయ్యి వేయండి అన్నారు అనుకోండి అంటే నెయ్యి వేస్తూ ఈ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యేనండి వేసుకోండి అంటారు నెయ్యి వేసుకున్నాను అని మీరు అన్నారు స్వచ్ఛమైన నెయ్యి వెయ్యండి అని ఆయన అంటారు ఇది నెయ్యి అంటే స్వచ్ఛమైన నెయ్యయే అని మీరు అంటారు అంటారా పరమాత్మ అంటే ఆత్మ కాదండి మాకు అన్నిటికంటే గొప్ప ఆత్మగా అదేనా అన్నిటికంటే గొప్ప ఆత్మే ఆత్మ అంటే అన్నిటికంటే గొప్ప ఆత్మే ఇది మీరు అన్నాాలేమీ లేదు పరమాత్మ అది ఏ బ్రహ్మ బ్రహ్మ పరమాత్మ సద్యయా వేద్యతే సా బ్రహ్మ విద్యా దేని చేతనైతే అంటే ఏ జ్ఞానము చేతనైతే ఆ బ్రహ్మ తెలియబడుతుందో ఆ జ్ఞానానికి బ్రహ్మ విద్య అని చెప్పి కరణ వ్యుత్పత్తి అంత ఎయా వేద్యతే అని ఉంది బ్రహ్మను తెలుసుకోవాలి తెలుసుకోవడానికి సాధనమేమిటి కరణమేమి ఇవ్వ ఈ జ్ఞానమే కరణమే కాబట్టి ఆ జ్ఞానానికి బ్రహ్మ విద్య అని పేరు బ్రహ్మను తెలుసుకునే జ్ఞానం తెలిపే జ్ఞానం దాని బ్రహ్మ విద్య దాన్ని తృద్రియ శక్తిలోకి మాత్రండి తా బ్రహ్మ విద్య అక్కడ తృత్యాభిశక్తులకు పెట్టుకోవాలి బ్రహ్మ విద్య అని చెప్పి దాని అది బ్రహ్మ విద్య అవుతుంది ఆ బ్రహ్మ విద్య చేత ఏమవుతాము బ్రహ్మరుద్యులు చేసుకుంటే బ్రహ్మం తెలుసుకున్నారనుకోండి ఏమవుతుంది ఇప్పుడు దీంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యారు స్వామి అంటే ఏదో ఏ వెంకటేశ్వర స్వామి ఎవరో ప్రత్యక్షమయ్యారనుకోండి ఏమవుతుందంటే ఏదైనా అవుతుంది ఆయన ధనం భోగాలు ఇవ్వచ్చు ఏదైనా కోరికలు తెచ్చు అమెరికా దానికి వెళ్ళడానికి విషయా ఇత్యార్థులు ఏదైనా ఇవ్వచ్చు కనబడి ఇవ్వచ్చు కనబడకుండగా కూడా ఇవ్వచ్చు అని అలా అనుకుంటారు ఇప్పుడు బ్రహ్మను తెలుసుకుంటే ఏమవుతుంది నిరవిశేషం భవిష్యంత భవిష్యాం మనుష్యా మే అదిము కాబోతున్న వారము భవిష్యంత వయమ్ మనమా వయము యం సర్వం భవిష్యంత ఇది మన్యంతే మేము సర్వము కాబోతున్న వారము భవిష్యంత ఓకే శత్రు ప్రత్యయాంతం కానీ మీరు వృత్తిలో చెప్పండి భవిష్యామ అని ఉంటుంది మేము సర్వము కాబోతున్నాము అని ఇది అంటే ఈ విధముగా మనుష్యులు భావిస్తున్నారు మనుష్యులు అంటే ఆ బ్రహ్మ జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగా అనుకుంటున్నారు ఇది మనుష్యాహన్యంతే అనేది ఏది గలదు దాన్ని చెప్తున్నారు అని ఆ విధంగా ఎత్తునే తత్తుని అన్వయించుకోవాలి ఓకే కాబట్టి మనుష్యులే అంటే మనుష్యులు సర్వము అవుతారు ఈ సర్వము అవడం ఏమిటి సర్వాత్మభావం ఈ సర్వాత్మ భావాన్ని గురించి ఇవేళ కొద్దిగా చెప్పి మళ్ళీ తర్వాతి క్లాసులో కూడా సర్వాత్మభావం వచ్చినప్పుడు నేను కొంచెం విస్తారంగా చెప్తాను సో సర్వము అబుటా అనగానేమి అంటే అసలు సర్వాత్మభావం అనేది మీకు తెలియాలి అది అనుభవానికి అనుభవానికి రావడం తర్వాత ముందు తెలియాలి తెలియాలి అంటే అసలు మీ గురించి మీకున్న మౌలికమైన జ్ఞానము ఒకదాన్ని శుద్ధం చేసుకోవాలి దాన్ని శోధన చేసుకోవాలి ఇప్పుడు నేను అనే ఉ అనుభవం మీకు ఉన్నది నేను అనే అనుభవము అది అన్ని అనుభవములకు మౌలికమైన అనుభవం ఉన్నారు తెలియదు ఇవి తెలియాల్సినవి చాలా ఉంటాయి సాధారణంగా జనులు ఇవన్నీ తెలుసుకోరు ఈ మౌలికమైన అంశాలని తెలుసుకోరు ఊరికే మూలాన్ని విదిలిపెట్టి నేల విడిచి సాము చేసుకో ఉంటారు చిండన ఖండ ఖాద్యము అద్వైత సిద్ధి అంటారు తప్ప మౌలికమైన విషయాలు తెలుసుకోరు బ్రహ్మసూత్ర లేదా ఈ ఉపనిషత్వం ఉపనిషత్తులు పెద్ద పెద్ద పేర్లు చెప్తారు మౌలికమైన విషయాన్ని తెలుసుకోవాలి దాన్ని రమణ మహర్షి అనే పర్యాయాలు ఆయన దాన్ని పాయింట్అవుట్ చేశారు పెద్ద పెద్ద పనులు చెప్పడం కాదా పెద్ద పెద్ద శాస్త్రాలు చెప్పడం కాదు నేనంటే ఎవటో తెలుసుకో నేను అనగా ఎవరు నేనంటే ఏమిటో మీరందరూ కూడా నేనుంటే ఏమిటో తెలిస్తే సర్వాత్మ భావం ఏమిటో తర్వాత తెలుస్తుంది ఇందో ఒక నేను అనగా నేను చెప్తాను చూడండి మీకు అనేక అనుభవములు కదవు అనుభవములు అంటే ఏవో కష్టాలు సుఖాలు అలా కాదు అనుభవము అంటే మీరు కాఫీ తాగాలనుకోండి అది ఒక అనుభవము అనుభవమా కదా పొద్దున్నే లేచి కాఫీ తయారు చేసుకుని తాగుతారు అది అనుభవమా కదా ప్రాక్టీస్ షూట్ అవుతారు లేదా మీకు పుణ్యాత్ములు తయారు చేసి ఇస్తే తగ్గుతారు ఎలాగో అలాగా ప్రధానంగా అదొక అనుభవము ఇంకా దా అనుభవం అంటే ఏదో తెలిసింది మీకు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు అది ఒక అనుభవము తర్వాత మీ మిత్రుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ మిత్రుడు వస్తాడు మీ మిత్రుడితో కలిసి సరదాగా ఒక గంట గడుపుతారు అదొన్న అనుభవము ఖాళీగా ఉన్నారు వాళ్ళు కూర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటారు వాళ్ళు కూర్చో ఆరోగ్యానికి మంచిది కాదు సుమండే నేను ఇంత మాట వరుస కన్నా వాళ్ళు కూర్చొని కొనవద్దు వాళ్ళు కూర్చో మంచిది మామూలు కూర్చుని కూర్చొని ఎంత ఎంతవరకు వీలైతే అంతవరకు నడువు నిటాదుగా ఉండాలి కానీ ఇలా ఒంటరిగా బద్దలాగా అయిపోకూడదు మంచిది కాదు ఫస్ట్ సో విషయాన్నిగా కూర్చుని పేపర్లు చదువుకుంటారు అది ఒక అనుభవం లేకపోతే అమ్మగారు వంట పూర్తయిన తర్వాత ఇద్దరు కూర్చుని వరకెని సేపు పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటారు అది అనుభవం పోయిన ఇద్దరం అని సేపు నిశ్చరిస్తారు అనుభవము నేర్చేకప్పుడు టీట్ అవుతారు అనుభవం ఇలా ఇవన్నీ అనుభవం ఎవరితోటో కొట్లాడుతారు ఇది ఇంకో రకం అనుభవము అది కూడా అనుభవం టెన్షన్ అది ఫీల్ కదా తిట్టుకుంటారు అది ఇంకో అనుభవం ఈ విధంగా మన జీవితంలో అనేకానేకములైన అనుభవాలు ఉన్నాయి ఏ అనుభవములు లేని అనుభవము నిద్ర అది కూడా అనుభవమే దాంట్లో ఏ అనుభవాలు ఉండవు అలాంటి అనుభవం ఏ అనుభవములు లేని అనుభవము అది కూడా ఒక అనుభవమే సో నిద్రలో కళలు కంటారు అదే అది కూడా ఒక అనుభవమే ఈ రకంగా రోజంతా కూడా అనుభవాలతో నిండి ఉంటుంది జీవితం అంతా కూడా అనుభవాలే ఉంటాయి రోజంటే జీవితం కూడా అంటారు దీన్ని అనుభవాలు ఉండగా ఇవన్నీ అనుభవాలన్నీ మారిపోతూ ఉంటాయి ఇవాళ ఉన్న అనుభవం రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండదు ఉండదు యోగనంలో ఉన్న అనుభవం పెద్దల వయస్సులో ఉండదు అలాగే మారిపోతూ ఉంటాయి కానీ మారకుండా ఈ అనుభవములన్నిటికీ మూలమునందు ఉన్న అనుభవం అంటే నేను అనే అనుభవం నెంబర్ వన్ ఈ నేను అనే అనుభవము యొక్క సార అది ఏమిటా అనుభవం ఇప్పుడు కొత్త అవిటే కలుపు తిన్నారనుకోండి ఏమిటా అనుభవం అంటే అది బాగా కారణంగా ఉంటుంది చాలా టెన్సన్ కింద ఉంటుంది అయినా కూడా దాంట్లో ఏదో ఒక మనకు సుఖానుభవం కలుగుతుంది దానికి దానికి ఏదో ఒక పద్ధతుంది అలాగే ఈ నేను అనే అనుభవము ఏమిటది దాని సారమేమిటి నేను అనే అనుభవం యొక్క సారము ఎవరు చెప్పుకుంటారు సారము ఉన్నాను అనేది దాని నేను బ్రాహ్మణుడను క్షత్రుడను పురుషుడను స్త్రీని తెలంగాణ వాణ్ణి పంజాబీ వాడిని అది సారము కాదు అది అది దాన్ని సారమని భ్రమపడకూడదు నేను తల్లిని తల్లిని కొడుకును కూతురిని అది సారము కాదు నేను ధనవంతుడను నిర్ధనుడను అభాగ్యుడను అది సారము కాదు నేను గురుదశలో ఉన్నవాడిని రాహుదశలో ఉన్నవాడిని అది సారము కాదు ఏమీ సారము కాదు నేననే అనుభవం యొక్క సారం చెప్పంటే నేటి మొత్తం గోత్రనామాలు అన్నీ చెప్పకూడదు కాశ్యపస గోత్రం వాడిని అది అది కూడా నేను యొక్క సారము కాదు మరి దేవుటి మేన యొక్క సారము ఉన్నాను అహమద్ తెలిసిందండి నెంబర్ వన్ టూ నెంబర్ త్రీ నేనుకి ఎదురుకుండా ఏముంది జగత్తు కాబట్టి జగత్తు కూడా ఎలా వచ్చింది హిందీ అనే వచ్చిందిగా కాబట్టి జగత్తు యొక్క సారమేంటి సత్ స జగత్తు యొక్క సారము కొండ ముట్ట రోడ్డు అది కాదు జగత్తు యొక్క సారము అవన్నీ నామరూపాలు నామరూపములన్నింటికి మూలమునందున్న సత్ ఉండడం అది జగత్తు యొక్క సారము అయితే నేను యొక్క సారం వచ్చింది జగత్తు యొక్క సారం వచ్చింది దేవుడు దేవుడు గురించి నీకు వెళ్ళిపోయా అండి దేవుడు నీ సూచించినాకు ఉన్న అనుభవాల గురించి మాట్లాడుతుంటే దేవుడు కాబట్టి నేను రాత్రి నా కళ్ళ కనపడ్డా కళ్ళ కనపడతాడంటే నీ మనస్తే ఆ దేవుడు వేషం వేసుకుని నీకు కనపడింది కాబట్టి ఈ వేషాలు కట్టి పెట్టాయి ఈ ద్వైత వేషాలు కట్టి పెట్టాయి నీకున్న అనుభవాలు ఏమిటో చెప్పుకో నేను అనుభవము జగత్ అనుభవము నేను అనుభవము యొక్క సారమేమిటి ఉన్నాను జగత్ అనుభవం యొక్క కారణం ఏంటి అన్నది ఇప్పటికీ ఎన్ని సత్తులు వచ్చాయి రెండు సత్తులు వచ్చాయి నేననే ఒక సత్తు జగత్ అనే రెండవ సత్తు ఈ రెండు సత్తులు వేర్వేరు అంటే ద్వైతం ఇది వేర్వేరు కాదు ఇది ఒకే సత్తు అంటే అద్వైతం తెలిసిందండి నీకు ద్వైతానికి అద్వైతానికి ఉండే మౌలికమైన భేదాలు నేను ఆయా సందర్భంలో నీకు ప్రదర్శిస్తూ వచ్చినాను కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే నేను అనే ఉనికి సత్య ఉనికి జగత్తు అనే ఉనికి ఈ రెండు వేరువేరా ఒక్కటిగా అది అది ప్రశ్న ఓకే ఈ రెండు వేరువేరు అనుకోండి ఇప్పుడు ఏమని నేను వేరు సర్వము వేరు జగత్త అంటే సర్వము కదా రెండు వేరు వేరు కాదు ఒక్కటే అనుకో అప్పుడు నేనే సర్వ దీన్ని సర్వాత్మ భావము అంటారు ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది చూడగానే ఆపాత అంటారు ఆపాతత అంటే విచారం చేయకుండా విచారం లేకుండా ఉంటే తాత్కాలికమైన అనుభవాన్ని పరిగణలో చూసుకుని చెప్పి మాటని అపాతత అంటారు అపాతతహానికి ఎవరికి వస్తుంది ఎగత్తు వేరే ఉన్నది నేను వేరే ఉన్నాను అని అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుందో చెప్పంటారా దేహమే నేనని మీరు అనుకోవడం చేత అలా అనిపిస్తుంది దేహమే నేనని అనుకోవడానికి మీరు బాగా అలవాటు పడిపోయింది వేదాంతం చదువుకోక ముందు దేహమే నేను అవుతాడు కదా ఇంకేముంటాడు వీడు వేదాంతం లేనప్పుడు దేహమే నేనుగా ఉంటాడు ఎందుకంటే కర్త భోక్తాన్ని కూడా దేహ సంబంధాన్ని బట్టి వచ్చిందే దేహాన్ని బట్టే దేహంతో పాటుగా మనస్సు కూడా తీసుకుంటాడు కాబట్టి వీడు వేదాంతానికి రాకముందు దేహమే నేను అనే అభిమానంలో బతుకుతూ ఉంటాడు వేదాంతంలోకి వచ్చిన తర్వాత సంస్కారాన్ని వాషాఫ్ చేయగలగాలి దేహమే నేను అనే సంస్కారాన్ని వాషాఫ్ చేసేయాలి చేసేస్తే అప్పుడు దేహము అది దానికి ఒక పద్ధతి ఉంది ఏదో పద్ధతి దేహము నాకే నాకు తెలిసేదా నేనేనా అని వివేకాన్ని మొదలు పెట్టాలి ఆ వివేకాన్ని బాగా అభ్యాసం చేస్తే దేహం నాకు అన్ని తెలిసినట్టుగా దేహం కూడా తెలుసుకో తర్వాత అన్ని ఏ పంచభూతాలతో నిర్మాణమైనాయో ఈ దేహము కూడా అదే పంచభూతాలతో నిర్మాణమై ఉన్నది కాబట్టి పంచభౌతికమైన దేహము నాకు తెలిసేది అవుతుంది తప్ప నేనెందుకు అవుతుంది నాకు తెలిసేది కాబట్టి దాన్ని కూడా జగత్తులో పారాయాలి తీసుకొని దేహాన్ని కూడా జగత్తులో పారాయాలి అంతే జగత్తుకి తగ్గట్టుగా ఉంటుంది దేహం మీకు తగ్గట్టుగా ఉండదు జగత్తు పంచభూతము దేహము పంచభూతము జగత్తులో వేడి ఎక్కువ ఉంటే దేహానికి వేడి జగత్తు చల్లగా ఉంటే దేహానికి చల్ల చల్లనా అలా ఉంటుంది జగత్తులో భాగంగా ఉంటుంది దేహం దేహంకు నీళ్లు కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తాయి దేహానికి గాలి కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది దేహానికి తిండి కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది దేహానికి వేడి కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది దేహానికి చోటు తిరగడానికి చోటు కావాల్సి వస్తే జగత్తు నుంచి వస్తుంది అంతా జగత్తండి బాబు కాబట్టి ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి సంసారులు దేహాభిమానాన్ని విడిచిపెట్టరు వాళ్ళు పైగా దేహాభిమానాన్ని బలం చేసి కూర్చోపెట్టారు కర్మ చేసి వాళ్ళు కర్మసులు వాళ్ళ దేహాభిమానాన్ని వాళ్ళే విడిచిపెట్టరు ఇలా రేపు వాళ్ళ దేహాభిమానాన్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు కర్మయోగమంతో ఒకటి వస్తే కూటం ఈ ఉపాసనలు ఉన్నారు వీళ్ళు దేవతను ఒక దేహం చేసి కూర్చుంటారు వీళ్ళు ఇంకో దేహంగా కూర్చుంటారు తప్ప దేవతకి దేహాభిమానాన్ని పెడతాడు తీసుకెళ్ళారు వీడి దేహాభిమానాన్ని ఎప్పుడు విడిచిపెడతాడు వీడు ఉపాసించే దేవతకి దేహాభిమానాన్ని వీడు పెట్టినప్పుడు ఇంకా వీడి దేహాభిమానాన్ని ఎప్పుడు విడిచిపెడతాడండి అదే అయ్యే మాట కాదు కాబట్టి ఈ కర్మసులు ఈ ఉపాసకులు ఈ లౌకికులు వీళ్ళెవరూ దేహాభిమానాన్ని ఈవేళ రేపట్లో విధులుపెట్టే పని ఏమి లేదు వీటి దేహాభిమానాన్ని విదిలిపెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది బ్రహ్మ జిజ్ఞాసవహ మేము బ్రహ్మని ఇప్పుడు మా దేవుడులో పెట్టుకోవాలని అనుకునే వాళ్ళ కానీ ఈ బాధ్యత ఉండదు ఆ పని మనం చేయాల్సి ఉంటుంది అది బాధ్యతను ఉంటే మాటవర్శక అన్నానే కాని దేహాభిమానం లేకుండా జీవించటము సరళం దేహం అనే బరువు మెత్తుకుని బ్రతుకుని బతకడమే కష్టం ఇప్పుడు దేహాభిమానం లేదనుకోండి మీరేమైపోతారు అజ్ఞాత వ్యక్తి అయిపోతారు అనిమర్స్ అయిపోతారు ఇప్పుడు ఈ దేహమున్న తోటి నాకు ఎత్తే సంబంధము లేదు అని మీరు కనుక చూశారనుకోండి అప్పుడు మీరు తల్లి కాదు తల్లి కాదు భర్త కాదు కొడుకు కాదు కూతురు కాదు ఇది కాదు ఇది కాదు మిమ్మల్ని ఎవడో అవమానం కూడా చేయలేరు ఎందుకంటే అవమానం చేసేవాళ్ళు దేహాన్నే అవమానం చేస్తారు మర్యాద చేసేవాళ్ళు కూడా దేహాన్నే మర్యాద చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవడో మర్యాద లేదు అవమానమే లేదు మీకు ఈ ద్వంద్వముల అన్నింటి నుండి విముక్తి వచ్చేస్తుంది ఎంత బాగున్నది కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టడం సరళం దేహం అనే బరువు దుడిబ పెట్టుకుని బ్రతకడం కంటే దేహాభిమానాన్ని విదిలిపెట్టడమే సరళం విదిలిపెట్టేస్తే మృత్యుభయం ఉండదు దేహం దారిని అది పోతూ ఉంటుంది అది ఆరోగ్యంగా కూడా ఉంటుంది అభిమానం లేని దేహము మోరార్లెస్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది మోరార్లెస్ అవసరం మందు మాతో కాబట్టి దేహాభిమానాన్ని విదిలిపెడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుందండి సర్వము ఉన్నది నేను ఉన్నాను అనే తేడా కలిసిపోతుంది మర్జే మర్జే పోయి ఆ సత్తులో మీరు విలీనమై ఉంటారు ఏ సత్తు ఏ సత్తు అయితే ఈ దేహమునందు ద్రష్టగా ఈ జగత్తునందు దృశ్యముగా ప్రకాశిస్తుందో ఆ దేహమును ఆ సత్తే మీరు అవి ఉన్నారు సో విమర్సన్ అనే ఒక పెద్ద ఫిలాసఫర్ ఏమన్నాడంటే గాడ్ ఈ ప్లేయింగ్ ఫూల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఫూల్ అంటే జీవుడు ఈ దేహంలో జీవుడుగా ఆ పరమాత్మయే ఉన్నాడు ఈ జగత్తలో సద్్రూపంగా ఆ పరమాత్మయే ఉన్నాడు కాబట్టి ఆ సత్ కి ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అనే రెండు ముక్కలు కల్పితము దేహాభిమానం నుంచి వచ్చినది మరి రైతులు అవ్వలేదు రైతులకి తెలియదు వాళ్ళకి వాళ్ళు దేహమే నేను అనుకునే వాళ్ళ భ్రమలో వాళ్ళు ఫిక్సేట్ అయి ఉంటారు ఓపెన్ మైండ్ ఉండదు వాళ్ళకి ఓపెన్ మైండ్ ఉంటే వాడికి ఏదైనా శక్తి మనం చెప్పచ్చు వాడికి చెప్పలేదు నేను రైతులకి చెప్పలేదు వాడు కరుస్తాడు మీద పడి కొంతమంది అనారోగ్యం ఇరే ముళ్ళద్ర లేదంటే కాళ్ళు నుండి తీళ్ళకూ చెప్పారు అనుకోండి అడుగు మీద బాగుపడతాడు నువ్వెవరెవరా నాకు చెప్పేది కానీ నువ్వెంతా నేస్తాహతంతా నాకు చెప్పేవాడు కాదు నువ్వు అంటే ఇటు రైతులు ఎలా ఉంటారు వాళ్ళకి మీరు ఏం చెప్పలేరు కాబట్టి దేహాభిమానము వలన మాత్రమే నేను ఉన్నాను ఇది ఉన్నది అని ఆ ఉనికి రెండు ముక్కలు అయి కూర్చుండి ఎప్పుడైతే అడ్డు కూడా తీసేసారో అప్పుడు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ లోపల ఆకాశము కాంపౌండ్ వాళ్ళు బయట ఆకాశము అని ఆకాశం రెండు ముక్కలు ఉందండి కాంపౌండ్ వాళ్ళు తీసేస్తే ఇప్పుడు ఆకాశం అయింది ఎంత అయింది అలాగా ఈ కల్పితమైన దేహాభిమానాన్ని నేను ప్రక్కన ఇక్కడ ఉన్న నేను అక్కడ ఉన్న జగత్తు అని రెండు ఉన్న ఉండదు ఒకే ఒక ఉన్న సత్యము అదే సత్యం ఇక్కడ అక్కడ దృశ్యంగా భాషించుకున్నది రెండు చోట్ల ఒకే సత్యము కాలేదు తెలిసిందండి దీన్ని సర్వాత్మ భావించే కొంచెం వివరంగా ఈ సర్వాత్మ భావాన్ని మళ్లీ బుధవారం నాడు కూడా చెప్తాను ఇంకా చాలా మంది సార్ ఇది పైన ఇదే ప్రసక్తి ప్రకరణం అంతా ఇది కొంచెం వెళ్తాను మనుష్య గ్రహణం విశేషత అధికార జ్ఞాపనార్థం కాబట్టి ఇక్కడ మనుష్యాహమని అంటే అంటున్నారే ఇప్పుడు మనుష్యులలో ఏ పరమాత్మ ఉన్నాడో పశువులలోనూ అదే పరమాత్మ దేవతలలోనూ అదే పరమాత్మ ఉన్నప్పుడు దేవాహని కూడా అనొచ్చు అంటే దేవతలు భోగాల హడాయిలో ఉంటారు వాళ్ళకి బ్రహ్మను తెలుసుకోవాలనే హడాలు వాళ్ళకు ఉండదు కొను పరు కూడా అనొచ్చు కానీ పశువులకు బ్రహ్మను తెలుసుకోవాలనే ఆకాంక్ష లాంటిది అంత అన్ని తెలివిజాతులు వాటికి ఉండదు ఇది మనుషులకే పచ్చింది ఎక్కడ ఎప్పుడైనా సమాజంలో విప్లవం ఎవరి నుంచి వస్తుంది మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి వస్తుంది అటు పూర్ రాదు అటు రిచ్ పీపుల్ బిజీగా ఉంటారు ఆ పూట పెళ్లి కోసం వాడు బిజీగా ఉంటాడు వాడికి విప్లవం టైంలో డబ్బు ఉన్నవాడు డబ్బు పోవేసుకుని దాన్ని భద్రం చేసుకుని హోగాల హడావిలో వాడు ఉంటారు ఈ మిడిల్ క్లాస్ వాడు వీడు విప్లవాన్ని వీడు ప్రోధి చేస్తారు ఎవరు చూసినప్పుడు క్లాస్ నుంచి వస్తుంది ఇప్పుడు మోడీ క్లాస్ నుంచే వచ్చారు కదా అలాగే అది దేవతలకి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు ఇటు పశువులకే అక్కర్లేదు మధ్యలో ఉన్నారు మనుష్యులు వీళ్లకే బ్రహ్మజ్ఞానం మనుషులు అందుకోసం విశేషత అధికార జ్ఞాపనార్థం బ్రహ్మజ్ఞానమునందు ప్రత్యేకమైన అధికారము మనుష్యులకు ఉన్నది స్మ అని సూచించుట కొటై మంత్రమునందు మనుష్య శబ్దము కలదు భగవద్గీతలో కూడా ఇలాగే రాశారు భాష్యకానుబంధీని మనుష్యలోకే అని ఉంటుంది పదిహేనో అధ్యాయం రెండో శ్లోకం అప్పుడు అక్కడ మనుష్య శబ్దానికి అర్థం ఇదే రాశారు కలదు మనుష్యా ఏ అభ్యుదయనిశ్రేయస సాధనే అధికరు మనుష్య శబ్ద ప్రయోగానికి అభిప్రాయం ఏమిటంటే అభ్యుదయం అనగా ధర్మాన్ని అనుష్ఠించి ఇహలోక పరలోక సుఖములను పొందుతా దాన్ని అభ్యుదయము పుణ్యాన్ని త్రోగు చేసి ఇహలోక పరలోక భోగములను పొందుతా అని అభ్యుదయం అభి అంటే ఇంద్రియములకు అభిముఖముగా వర్ధించుతే యువలోకమునందు పరలోకమునందు భోగములను పొందుతా దానికి ఏం కావాలి పుణ్యం కావాలి పుణ్యం కావాలంటే ఏం చేయాలి ధర్మానుష్ఠానం చేయాలి అది అభ్యుదయం ఈ అభ్యుదయాన్ని ఎవరు చేస్తారు మనుషులు చేస్తారా భక్తులు చేస్తారా మనుషులు చేస్తారు ఇంకా నిశ్రేయసము అంటే మోక్షం ఎంతకంటే గొప్పది మరి ఒకటి నిరతిశయ శ్రేయస్సు కాబట్టి దానికి నిశ్రేయసము అని అంటారు శ్రేయశ్శబ్దానికి ముందు నిహి అనే ఉపసర్గ రాగానే పక్కన ఆ అనే సమాసాంత ప్రత్యయం వచ్చి నిశ్రేయస అయ్యి నాకు సుఖంగా నిశ్రేయసం అవుతుంది ఓకే ఇక అకారాంత శబ్దం అయిపోతుంది అది నిశ్రేయసస నిశ్రేయసం శ్రేయసే నిశ్రేయసాని అనే అకారాంత ఉంటుంది అదే శ్రేయశబ్దం అయితే మటుకు సకారాంతమే శ్రేయ శ్రేయసీ శ్రేయా అప్పుడప్పుడు ఇలాంటి వాడుతూ ఉంటారు తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళు అలా వింటూ ఉంటారు ఓకే కాబట్టి నిశ్రేయసము ఆ నిశ్రేయసమునకు అమాటే మోక్షము దానికి సాధనము జ్ఞానము కాబట్టి మోక్ష సాధనమైన జ్ఞానమును కోరే వాళ్ళు ఎవరు మనుషులుగా పశుపక్షాదులుగా అక్కర్లేదు కాబట్టి పుణ్యము స్వర్గము ఎవరికి కావాలి మనుషులు జ్ఞానము మోక్షము ఎవరిలో కావాలి మనుష్య కాబట్టి మనుష్యులు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అధికారములు కలిగి ఉన్నాడు అభిప్రాయం మనుష్య యథా కర్మ విషయ ఫలప్రాప్తి కర్మభ్యోమీయే త్రహ్మవిద్యా సర్వాత్మభావలప్రాప్తి ధ్రువ మన్యే ఇప్పుడు ధర్మం చేసి మనుషులు ఉంటారు దానాలు ధర్మాలు తీర్థయాత్రలు నదీస్నానాలు కర్మలు యజ్ఞాలు యాగాలు చాలా ఉన్నాయి ధర్మాలు జపాలు తపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఈ చేస్తున్న కర్మకి ఫలము తప్పక లభించును అనే దృఢ నిశ్చయంతో చేస్తున్నారు కదా మాకు ఫలము వచ్చును అనే నిశ్చయంతో చేస్తున్నారు ఇక్కడి నుంచి అస్సాం వెళ్ళిపోతారు అస్సాంలో గౌహతిలో కామాక్ష్య అనే పేరుతో దేవాలయంలో అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి అక్కడే కూర్చుని మాలతో జపం చేస్తారు ఇంటి దీనికి కూడా కూర్చుని చేయవచ్చు కాదు అక్కడ కూర్చుని జపం చేస్తే మాకు అధిక ఫలము వచ్చి తీరును కామాక్ష్యాదేవి ఆ పేరుకి తగ్గట్టుగా మా కోరికలన్నింటినీ తీర్చును అని అక్కడికి వెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరనుకుంటున్నారు నేను చేసే జపానికి మాకు ఫలము లభించి తీరును అని అనుకుంటున్నారా లేదా కర్మల వలన ఫలము ధ్రువము నిశ్చయము ధ్రువ శబ్దానికి అర్థం నిశ్చయము ఖచ్చితముగా వచ్చాము ధ్రువ ఈ ధ్రువ అదేపటికి అందరికీ నక్షత్రము కథా తప్ప ఆ శబ్దము యొక్క అర్థం నక్షత్రము కాదు కథ కాదు నిశ్చయము అర్థం ఈ పెళ్లిళ్లలో మాత్రం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేమో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చరాధారయతం నేను ఉంటారు ఈ మాట పురోహితుడి గారు మీరు అక్షతం వేసేసి వెళ్ళి భోజనం చేసేసి వెళ్ళిపోవచ్చు అది పెళ్లిళ్లలో అలా ఉంటుంది అక్కడ ధ్రువం అంటే ధ్రువుడు కాదు నిశ్చయము ఈ వివాహము నిశ్చయము అగ్నిదేవుడు దేన్ని నిశ్చయం చేశాడు రాజా అంటే చంద్రుడి ఏమి నిశ్చయం అయితే వరుణో రాజా వరుణ మహారాజు వరుణుడు కూడా గొప్ప రాజు గొప్పంపతికి ఆయనది ఏమి నిశ్చయం చేసినాడు అని అలాగ అది మంత్రం మంచిది అలాగే కర్మల నుండి ధ్రువాం కర్మభ్యో ఫలప్రాప్తి మన ఉంటాయి ప్రాప్తి శ్రీరిని శబ్దం కాబట్టి అని నిశ్చయంగా కాబట్టి కర్మల నుండి ఫలము పొందుతా నిశ్చయము అని వాళ్ళు కదా అలాగే బ్రహ్మజ్ఞానము నుండి సర్వాత్మభావం అనే ఫలమును మనము నిశ్చయముగా పొందగలుగుతాము అని ఇక్కడ జిజ్ఞాసులు అనుకుంటున్నారు కర్మ చేసే వాళ్ళే అనుకుంటున్నారు మనం కూడా అనుకోవాలి అంతే తప్ప కర్మ చేసే వాళ్ళు అంత లాభం అంతా వాళ్ళకు వచ్చేస్తుంది మనకేమీ లేదని అనుకోకూడదు మనకి ఉండేది మనకు ఉన్నది ఏమున్నది మనకి సర్వాత్మభావం అనే ఫలము మనకి లభిస్తుంది అని మనుషులు తలపోస్తున్నారు ఎందుకని వేద ప్రామాణ్యస్య ఉభయత్ర అవిశేష ఎందుకంటే కర్మల నుండి ఆ ఫలము లభించును నిశ్చయముగా లభించును అని ఎవరు చెప్తున్నారు వేదం చెప్తున్నారు బ్రహ్మజ్ఞానము వలన మోక్షము లభించును అని ఎవరు చెప్తున్నారు అది వేదమే చెప్తున్నారు కాబట్టి వేదం చెప్పింది సత్యము అనే మాట వేద ప్రాధాన్యము కర్మకారణ ఎందు జ్ఞానమయ కారణ ఏందు తేడా ఏముంది సేమే తేడా లేదు అవిశేష తేడా ఏమీ లేదు కాబట్టి కర్మకాలలో చెప్పిన కర్మలు చేస్తే పుణ్యం వచ్చేసి భోగాలు వచ్చేస్తే మరి జ్ఞానకాండలో చెప్పిన జ్ఞానం వల్ల మోక్షం రాదా మరి వస్తుంది ఏం ఈ కుమారుల భక్తులు మొదలైన వాళ్ళు ఈ ఉపనిషత్తులకి ఫలమే ఉండదు మా కర్మల వల్లే ఫలం ఉంది చెప్తారు కుమారుల భక్తు కుమారుల భక్తు అంటే ఆయన ఒకప్పుడల్లా జీవించాడు మహాభావం సంస్కారాలు ఇప్పటికే ఉంటాయి ఇప్పటికీ కూడా మీరు వేదాంతం అంతా వద్దు అందులో ఇది వేదాంతం అసలే ఉంది నీ పద్దా ఈ పుణ్యకర్మలు చేసుకోండి ఈ పూజ యోగం చేసుకుంటే నీకు కోరికలు చేస్తాయని చెప్తున్నా ఈ వేదాంతం వల్ల నీకు ఏమి ఉపయోగం ఉండదు ఎక్కడి నుంచి వచ్చింది వేదం నుంచే వచ్చింది కదా కర్మ నుంచి ఫలం వస్తుందని నువ్వెలా చెప్తావు నువ్వేంటి విషయవా అంటే కాదు వేదం చెప్పింది మరి ఇది వేదమే చెప్పింది ఇలాంటి పూర్వపక్ష సిద్ధాంతాలు ఉన్నాయి మేము ఇదిలో ఉన్నాయి అవిశేష తర్వాత మంత్రం అదే ఆ మంత్రం అయింది ఓకే ఇప్పుడు ఆ బ్రహ్మని తెలుసుకుంటే మేము సర్వమైపోతాము ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బ్రహ్మని తెలుసుకుంటే సర్వమైపోతాడు ఏమిటా బ్రహ్మ కిముటది అదే ఆ బ్రహ్మను బ్రహ్మ విద్య అన్నారు కదా బ్రహ్మను తెలుసుకుంది ఆ బ్రహ్మను బ్రహ్మ ఏమిటి తెలుసుకుంది బ్రహ్మ తెలుసుకున్నది ఏమిటి ఏమిటి తెలుసుకుంది అక్కడ వాక్యం వల్ల ఉంది మరి జాగ్రత్తగా దాన్ని నేను వర్కౌట్ చేసి పెడతాను ప్రస్తుతానికి చూడండి మరి బృహదార్ణ్య మంత్రాలు అలాగే ఉంటాయి అదేమంత సరళంగా ఉండవు అంటే నాకు ఇబ్బంది వచ్చి చెప్తా అలా అన్నారు నీకే ఇబ్బంది వచ్చి తప్ప విజ్ఞానము వలన సర్వాత్మభావము కలుగునని మానవులు బలపోసుకున్నారో ఆ బ్రహ్మ ఏ అది అదే సో దేని విజ్ఞా మంత్రానికే కూడా అర్థం చెప్పాలి మంత్రానికి అర్థం ఏదో తెలుసినా ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమి ఇప్పుడు బ్రహ్మ అంటే కదా ఇప్పుడు ఎవడో ఆత్మే కదా కాబట్టి బ్రహ్మ ఆత్మ తెలుసుకుందన్నా బ్రహ్మ తెలుసుకుందన్నా ఒకటే బ్రహ్మ విద్య అంటే వీడు తెలుసుకున్నాడు వీడు దేన్నో తెలుసుకున్నాడు వీడు ఆత్మస్వరూపుడు కదా ఆత్మస్వరూపుడై ఉంది దేన్నో తెలుసుకున్నాడు అంటే ఆ తెలుసుకున్నది ఏమిటై ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ గురించి అంటే మీరు బ్రహ్మను తెలుసుకున్నాడు తెలుసుకున్నదేవను ఆత్మ కదా ఆత్మ తెలుసుకున్నది ఆత్మ తెలుసుకున్నదంటే ఆత్మ అంటే బ్రహ్మే కదా కాబట్టి బ్రహ్మయే తెలుసుకున్నది ఏమి తెలుసుకున్నది అని ప్రశ్న ప్రశ్న కిము తద్ బ్రహ్మ అదే ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమి ఆ బ్రహ్మ తెలుసుకున్నది బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటండి మీరు నేను తెలుసుకోవాలి కదా బ్రహ్మను తెలుసుకోవాలి కానీ బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటి ఇప్పుడు బ్రహ్మ కర్త అదే క్రియ అదేంటంటే తెలుసుకో నేను కావు ఎవరు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ తెలుసుకో బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటయా బ్రహ్మను తెలుసుకోవాలి బ్రహ్మ తెలుసుకోవడం ఏమిటి అంటే పను కంగారు కొడుకలాగా ఆత్మ తెలుసుకుంటున్నంతవాళ్ళు ఉంటుంది కాదంటే ఆత్మ తెలుసుకుంది ఆత్మంటే పేరు బ్రహ్మే బ్రహ్మ ఆత్మే అంటే బ్రహ్మే అవ్వ పేరే కాబట్టి ఇప్పుడు ఆత్మ తెలుసుకున్నాను అంటే ఎవరు తెలుసు ఏమన్నమాటో దాని అర్థం పర్యాయ బ్రహ్మ తెలుసుకుని అయినా సరే పోల్లే అలాగే కానివ్వండి బ్రహ్మ తెలుసుకును దేనిని తెలుసుకుని నువ్వు అది అదంతా వస్తుంది ఓకే కాబట్టి కిము తద్ బ్రహ్మ అవే ఆ బ్రహ్మ అది కర్తది కర్త కర్మను క్రియ కర్త తద్ బ్రహ్మ అవేటి క్రియ కర్మ కిము ప్రశ్న కదా ఆ బ్రహ్మ దేనిని తెలుసుకున్నాను అంటే ఆ బ్రహ్మదేనినో తెలుసుకుంది తెలుసుకుని సర్వము అయిపోయింది సర్వం భవిష్యత్తులో ఉంది అహే ఆ బ్రహ్మదేనునో తెలుసుకుని సర్వము అయినది తస్మాత్ త సర్వం అభగ ఆ బ్రహ్మదేనునో ఒకదాన్ని తెలుసుకుంది ఆ తెలుసుకున్నట్టు వలన ఆ బ్రహ్మయే సర్వము అయినది అని మంత్రం చెప్తారు ఓకే మంత్రానికి అర్థం అది అలా చాలా ఉంచాలి కదా ఎల్లుళ్ళ క్లాసులో దీన్ని మరింత సాగదేద్దాము ప్రస్తుతానికి ముందుకు వెళ్తాం కిము తద్ బ్రహ్మా ఎస్ విజ్ఞానాత్ అవతారిక తిప్రతిషిద్ధం వస్తు లక్ష్యతే అత పృచ్చా నేను చెప్పే దాంట్లో ఏదో కొంత విరోధం మాకు కనపడుతోంది వస్తు విప్రతిషిద్ధం లక్ష్యతే విరుద్ధము విప్రతిషుద్ధం అంటే విరుద్ధముగా ఉన్నది కాంట్రడిక్టరీగా ఉండకూడదు మీరు చెప్పింది కొంచెం మా తాంత్రీడిగా ఉంది అని ప్రశ్నిస్తున్నారు ఆ మానవుల అభిప్రాయం ముందు జ్ఞానము వలన సర్వాత్మభావ రూపము ఫలము అనే విషయము వివిధముగా గోచరించుకున్నది ఏదో ఒక జ్ఞానమున్నది ఏమి జ్ఞానము బ్రహ్మను తెలుసుకుంటారు బ్రహ్మను తెలుసుకుంటే మీరు సర్వాత్మభావాన్ని పొందుతారు అని వీటిపైన చెప్పినాను అని మనుష్యులు అనుకుంటున్నారు ఆ మనుష్యులు అనుకోవడంలో మాకలో విరోధం కనపడుతోంది మా దుద్ధికి రావటం లేదు కావున మేము ప్రశ్న వేసుకున్నాము బ్రహ్మను తెలుసుకుంటే సర్వం అవుతుంది అంటున్నారు కదా ఆ బ్రహ్మ తెలుసుకున్నది ఏమి అని అలా ఉంది వాక్యం ఆ చెప్పిన దానికి దీనికి పొంతన కుదరం లేదు ఇంకా కుదుర్ధం ఓకే భాష్యుష్ మీకు తెలుసు ఏము తద్ బ్రహ్మ విజ్ఞానం సర్వం భవిష్యంతో మనుష్యామన్యంతే అంతవరకు ఆపండి ఏమన్నా ఆ బ్రహ్మ ఏమిటి దేనిని తెలుసుకుంటే సర్వాత్మభావమును పొందుతాము అని మనుషులు అనుకుంటున్నారో ఆ బ్రహ్మ ఏమిటి ఓకే కిముత బ్రహ్మ వరకే వచ్చింది కానీ అవేత్తండి పక్కన అవేత్తంటే తెలుసుకోలేను అని తెలుసుకోలేను అంటే క్రియ కానీ కర్త కావాలి కదా కర్తను ఎక్కడి నుంచి మటుకు వస్తారో మళ్ళీ బ్రహ్మే అవుతుంది కర్తగా ఓకే కాబట్టి ఏం తెలిసిందనమాట బ్రహ్మ బ్రహ్మను తెలుసుకోను ఆత్మ ఆత్మను తెలుసుకునేను లేదు సో పశ్చేదాత్మం లేవాత్మానం పశ్చేతం లేదు అలాగే బ్రహ్మ బ్రహ్మను తెలుసుకునే మరి ఇక్కడికే బిద్దు ఇప్పుడు బ్రహ్మ వేరు ఆత్మ వేరు అయితే తెలుసుకున్నవాడు వేరు తెలియబడే బ్రహ్మ వేరు అయితే ఇంకా అద్వైతమే ఉంది కాబట్టి ఈ జఠిలత ఇక్కడ ఉంటుంది చూద్దాం అది కాబట్టి ఇక్కడ తెలుసుకునేది కూడా బ్రహ్మ అది ఆ భాష్యకారులు ఆ దారిలోకి దేని తెలుసుకున్నారు అని బ్రహ్మని కర్మగా నిరూ కర్మగా ప్రదర్శించి ఇప్పుడు అదే బ్రహ్మని కత్తగా చేసుకుంటున్నాను ఆ బ్రహ్మ తెలుసుకు నేను దేనిని తెలుసుకోను దేనిని తెలుసు ఇప్పుడు ఇప్పుడు సర్వాత్మ భావం ఎవరికొచ్చింది బ్రహ్మకు వచ్చింది ఇక్కడే పేచీ రైతులకి అద్వైతులకి పేచి ఇక్కడే రైతుల దాకా అక్కర్లేదు ఇక్కడ మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుందండి అంటే మీరే కాదు నేను కూడా చాలా ఊపిరిపట్టాలి ఇక్కడ పేసేలా వస్తుందంటే ద్వైతులు ఇది చాలా అనవసరం ఇక్కడ ద్వైతులకి ఎక్కడ ప్రవేశమేము ఇక్కడ ద్వైతులకు అక్కడ ఇక్కడ కోపే ఉంది వాళ్ళు ఈ జోలికి రాదు వాళ్ళ వాళ్ళు ఏదో ఏదో ఈ అర్జన మహాత్మము లేకపోతే దేవి మహాత్మని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ దాకా రాదు వాళ్ళు భాగవత మహాత్మం అలాంటి కథల్లో వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎవరిని వెళ్తే ద్వైతాద్వైతం ఓ అంశంలో ద్వైతాన్ని మరో అంశంలో అద్వైతాన్ని అందీకరించేటువంటి ద్వైతా అద్వైతవాదులు అలాగే భేదాభేదవాదులు అని కూడా అంటారు వాళ్ళకి ప్రధానుడు భక్తృ ప్రపంచాధ్యాత్తుడు ఆయన దీంట్లో ప్రవేశించారు ప్రవేశించి ఇక్కడ బ్రహ్మ బ్రహ్మను తెలుసుకునేను అని ఇక్కడ తెలియబడేది బ్రహ్మ అన్నారు బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ అక్కడ కర్త యొక్క కర్మ ఏమిటి బ్రహ్మ తెలుసుకుంట ఎందు కర్మ ఏమిటి బ్రహ్మ బ్రహ్మనో విద్య బ్రహ్మ విద్య కర్తృకర్మనో కృతి శక్తి వస్తుంది సో తెలియబడేది బ్రహ్మ తెలుసుకునేది అయితే మరి ఇప్పుడు ఎన్ని బ్రహ్మలు ఉంటాయి కాబట్టి ఈ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు మనం సెటిల్ చేయబోతున్నాం ఎన్నీ పెద్ద పీచి చూద్దాము ఏ విజ్ఞానము చేత ఆ బ్రహ్మ సర్వము అయినదో బ్రహ్మ సర్వమైంది ఎందుకంటే బ్రహ్మ తెలుసుకుంది సర్వమైంది బ్రహ్మచ సర్వం ఇది శ్రూయతే చెప్పారు బ్రహ్మయే సర్వము సర్వం కలుగుదాం బ్రహ్మ అని చెప్పారు కదా ఇప్పుడు ఆ బ్రహ్మ తెలుసుకుని సర్వమైందా తెలుసుకోకుండా సర్వమైందా తెలుసుకునే సర్వం ఎందుకంటే తెలుసుకుని సర్వమవును అని మనుషులు అనుకుంటున్నారు కదా బ్రహ్మ తెలుసుకునే సర్వమైంది దేన్ని తెలుసుకుని సర్వమైంది బ్రహ్మను తెలుసుకుని సర్వమైంది అనే బ్రహ్మ కదా అంటే తనాలను తెలుసుకొని సర్వమైంది అవునా మీరు అంతే మీరు అంతే మీరు మీరు మీ స్వరూపాన్ని ఆత్మను తెలుసుకోండి అది కూడా ఇక్కడ నిజం వస్తుంది సర్వా అది సర్వాత్మ భావానికి ఆస్వాదం కూడా నోస్తుంది సరే ఎల్లుండి సరే